సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సరస్వతి మంత్రానికి వందాలు ఇస్తాయా అబ్రహామి సాఫ్ యాక గొప్ప దేవ కృపాలు శ్రోతలు అర్పించకుండా ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సులుచితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరచుకొని మీకు నూతన దీని మాకు అనిగిరించిన ప్రభాకే స్థితులు శ్రోతాలు అర్పించుకున్న గొప్ప దేవా మీకు దీనిని ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని కాపాడి ఆయన ఇస్తే ప్రభావిత రెక్కల కింద మమ్మల్ని దాచి పెట్టుకున్న నీకు వన్నాలు ఇస్తాయా నీకే చూస్తారు ప్రభా మీకే స్థుతులు సోతల అర్పించుకుంటున్నాం ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం మీకే కలుగురు రాకలు ఆయన యొక్క మధ్యకాల సమయంలో ప్రభా మీ సంధి పశ్చం దేవా మీరు మాతలు మాట్లాడండి మీకు నూతనమైన అభిషేకం దేయండి మా జీతాలు సరి చేసి మీకు పరిశుధాత్మక జ్ఞానం చేత నింపాలు ప్రవా పాటల ద్వారా మహిళలు వాక్యం ద్వారా మాట్లాడండి రాని నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవా ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆ రాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును ఓ సూ నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును ఎవరు లేరయ్యా నాకు నిధు నీవయ్యా ఎవరు లేరయ్యా నీవయ్యా నీవే చాలయ్యా నీ జీవన చాలయ్యా నీవే చాలయ్యా నీ జీవన చాలయ్యా ఓయసు నిన్నే ఆరాధింటూను నా తండ్రి నిన్నే ఆరాధితును ఓసు నిన్నే ఆరాధితూను నా త్రీ నిన్నే ఆరాధించులు మామౌనివయ్యా మా నానవుని మా మామౌ నియ్యా మా నానవుని వయ్యా మాతోడు వయ మా నీడ నివయ్యా మాతోడువయ్యా మా నీళ్ళ నియ్యాసు ఆరాధింటూను నా తండ్రి నిన్ ఆరాధి తూను ఓసూ నిన్నే ఆరాధింతూను నా తండ్రి నిన్నే ఆరాధింతూను ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా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 రాధింతులు మేడలు వద్దయ్యా నాకు నిద్దలు వద్దయ్యా మేడలు వద్దయ్యా నాకు నిద్దలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా పోయిస్తూ నిండి ఆరాధింతులు తండ్రి నిన్నే ఆరాధింటూను పోయిస్తూ నిన్నే ఆరాధింటూను తాతండ్రీ నిన్నే ఆరాధింటూను లోకము వద్దయ్యా పాశలు వద్దయ్యా ఈ లోకము వద్దయ్యా లోకాశలు వద్దయ్యా ప్రతికాలే నయా మాయాలోకంలో ప్రతికాలే నయ్యాయాకంలో ఆరాధింటూను తాతీ నిన్నే ఆరాధింటూ నో ఓ నిన్నే ఆరాధింటూను తాత నిన్నే ఆరాధితును మరువాకయ్యా నన్ను మరచిపోకయ్యా మరువాబోకయ్యా నేను మరచిపోనయ్యా బ్రతకాలేనయ్యా ఈ మాయాలోకంలో బ్రతుకాలేనయ్యా ఈ మాయాలోకంలో పోయిస్తూ నిన్నే రాధించును తాతండ్రి నిన్నే ఆరాధింటూను తోస్తూ నిన్నే ఆరాధింటూను తాతండ్రి నిన్నే ఆరాధింటూను ఎప్పుడు వస్తావు తీరా అక్కడ ఏ క్షణమో ఎప్పుడు వస్తావు वेची उन्नामू कनि पेटी उनामू वेची उन्नामू कनि पेट्टु चन्नामू ओ येशू निन्ने आरादिंतुनु नाथनरी निन्ने आरादिंतुनु ओ येशू निन्ने आरादिंतुनु नाथनरी निन्ने ఆరాధింటు సర్వ నివయ్యా సమస్త నివయ్యా సర్వ నివయ్యా సమస్త నివయ్యా మార్గం నివయ్యాన జీవం నివయ్యా మార్గం నివయాన జీవము నివయ్యా ఓ సూని ఆరాధింతు నా తండ్రి ఆరాధింతూను ఓసు ఆరాధితు నా తండ్రి నిన్నే ఆరాధింతూను హలోయూ రవి అన్న హలోయూ రిజర్డ్ అనుకుంటుండీ సార్థన చేసుకుని పరిశుద్ధుడు ఒక దేవా నీకెంత వంద్ర స్తోత్రాలు తండ్రి అయ్యా ఐదుగున ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాన్ని చేరి ఉంటారు వారి మధ్యను ఉంటారని చెప్పి మాకు దాని చేసింది దేవా ప్రభా గురం ప్రార్థన చేస్తుండగా మాలో ఒకరుగా మీరు తండ్రి వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీరు మాట్లాడించండి నడిపించండి దేవా అయ్యా ఐదుగోనైనా వాక్యం విని ప్రభా వాటిని గ్రహించి వాటి ప్రకారం నడుచుకునేటువంటి దండతను మా అందరం మీరు అనుగ్రహించుకొని నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మతయి స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో ఒకసారి చూద్దాం మతై స్వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో చదువుదాం అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంపడింప గోరిన ఎడల తాను ఉపేక్షించు ఉపేక్షించుకుని తన శిలువ నన్ను వెంబడింపవలను చూడండి ఇప్పుడ శిలువ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని తన ప్రభుయేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువ నెత్తుకుని నన్ను వెంబడింపవలెను ఇది దేవుడు చెప్పారు అనేనంటే అది మనం చాలా గొప్ప ఆజ్ఞగా మనం తీసుకోవాలా ఆజ్ఞ అతిక్రమే పాపం అంటారు కదా ఇప్పుడు దీన్ని మనం ధ్యానించి దాన్ని అర్థం చేసుకోలేకపోతే మనం దేవుణ్ణి వెంబడించినట్ట వెంబడించినట్ట అన్నది మనం తెలుసుకోవాలా చూడండి శిలువ అన్నప్పుడు శిలువ దేనికి సాదృశ్యంగా ఉంది అనేది అన్నంటే మరణానికి సాదృశ్యం శిలువ ఒక శ్రమ శిలువ ఒక కష్టం సిలువ ఒక బాధ సిలువ ఒక అవమానం శిలువ కించపరచడం యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినప్పుడు పక్కనే ఇద్దరు దొంగలున్నారు వాళ్ళకి అదేంటి అవమానం వాడు చేసింది తప్పు అని తెలుసుకోవడం కోసం వాళ్ళకు పనిష్మెంట్ కాబట్టి శిలువ అనేది మరణానికి సాదృశ్యమైంది శ్రమకు సాదృశ్యమైంది కష్టానికి సాదృశ్యమైంది బాధకు కించపరచడానికి అవమానానికి వేదనకి అన్నిటికీ శిలువ మరి సాదృశ్యమైంది అయితే ఇట్లాంటి బాధల్ని దేవుడు రోజూ మైమీ అడుగుతున్నాడా ఒక్కొక్కరు దేన్నైతే ఎక్కువగా మరి ఈ రోగ సంబంధమైనటువంటి పంధకాలకి గురైపోతూ ఉంటారో లోనైపోతూ ఉంటారో దాన్ని ఒక రకమైన సిలివే అని అనుకోవచ్చు ఎందుకు అని నిన్నంటే ఒకవేళ నాకు ఏదైనా వ్యాపారం ఉండో ఏదైనా బాగా వృత్తి ఏదైనా మంచి చదువుండో ఒకవేళ అదే నాకు వ్యసనంగా మారితే అదే నాకు సిలివే దాన్ని మొయ్యలేని భారమే అప్పుడు ఆ సినిమా నాకు సేవగా అనిపించుద్ది కష్టంగా అనిపించుంది బాధగా అనిపిస్తుంది ఇక అదే దాని గురించి ఆలోచించి ఒకటి ఒకటి రాత్రులు పగ ఒకటికి నిమిషాలు పగలు రాత్రి పొద్దులు అదే పిచ్చితో అదే ధ్యాస్తో ఆలోచించి తెలియకుండానే చనిపోయే పరిస్థితి వచ్చింది అయితే ఏ దేవుడు మరి ఈ సినిమాని మోయమని చెప్తున్నారు అనేది లో స్వార్థ తొమ్మిది ఇరవై మూడు చూస్తే ఇరవై మూడు చూస్తే తొమ్మిది ఇరవై మూడు ఏమైనా ఉంది ఇక్కడ మరియు ఆయన అందరితో ఇట్లయిన ఎవడైనా నన్ను వెంబడింప గోరని ఏడన తన్ను తాను తన శిల్వని ఎత్తుకుని నన్ను వెంబడింపగలను తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకున్న నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకున్నాను ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఏడల లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము నన్ను ఊర్చియు నా మాటలను కూర్చియు సిగ్గుపడవాడెవడో వాని ఊర్చి మనిషి కుమారుడు తనకు తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగిన కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడున చూడడం ఏంటి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒకడు తన ఒకడు లోకం లోకంలో ఏముంది ఈ లోకంలో ఏమేమి పుట్టినయి నేత్రాశ శరీరాశ జీవోపు ఇవన్నీ లోకంలో పుట్టినాయి వాటితో పాటు ద్వేషం పగ కక్ష కార్పుణ్యం వీటన్నిటికీ ఆ కేంద్రం ఎక్కడంటే హృదయం వ్యాధితో నిండినా కాబట్ కేంద్రం ఇవన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి అక్కడ నుంచే వస్తూ ఉంటాయి యుద్ధాలు అక్కడ నుంచే ఇటువంటి నష్టపరిచే ఆలోచనలు అవుతాయి కానీ ఇవన్నీ లోకంలో పుట్టినాయి దేవుడి ప్రేమ శాంతి సమాధానం దయాడత్వం దీర్ఘశాంతం ఎదుటి అంటే ప్రేమించమని చెప్తుంది దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది ఆయన కాటి చాలా సులువుగా ఉంటది ఆయన సులువ చాలా ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని గనక వెంబడిస్తే అందుకే ఒక లోకం అంతా సంపాదించి లోకంలో ఉన్న ఎన్ని డబ్బు గాని కక్ష గానీ కార్పణ్యం కాని భయంకరమైన తెలివితేటలు ఇవన్నీ లోకంలో వాటి అన్నిటినీ సంపాదించి ఒకరోజు ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం చచ్చిపోతావు ఒకరోజు నీ ఆత్మ ఎటు వెళ్ళిపోతుంది నరకానిక నిత్య ఎట్ ఎక్కుతుంది ఎట్లా ఎలా కోరుకుంటున్నావు నువ్వు చేసే భక్తి ఏ విధమైనటువంటి ఆ విధానాన్ని నేర్పిస్తా ఉంది భ్రమలో ఉన్నారా నువ్వు నోస్తున్న శిలువు కానీ దురదృష్ట శాస్త్రం సిలువను గూర్చినటువంటి మాటలు దేవు చాలా క్రైస్తవులు వాటిని శిలువ అనంగానే శిలువును వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే వాళ్ళ మెడలో శిలువ కొంతమంది ఆ లాకెట్ కొంతమంది వెండితో బాగా వంద గ్రౌండ్ సైజు ఉండేటువంటి శిలువని మెడ వేసుకొని తిరగడం శిలువను అంటే అది అది కాదు కొంతమంది ఇంటి మీద పెట్టుకుంటారు కొంతమంది గుడి మీద పెట్టుకుంటారు కొంతమంది ఊరికి ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు కొంతమంది కొండ మీద పెడతారు రకరకాలుగా రకరకాలుగా పెడతారు ఏంటి ఆ శిలువ ఏంటి దాని అర్థం ఏంటి అని నన్నంటే అనేది శ్రమ దాన్ని జయించాలా ఏ విధంగా ప్రార్థన ద్వారా ఈ లోకములు అన్ని సంస్థాన్ని పెంటతో ఎంచుకోవటం ద్వారా ఎటువంటి ఇబ్బంది కలిగినా నీకు బాధ కలిగిన వ్యాధులు కలిగినా శోధన కలిగిన దాన్ని ప్రార్థనల ద్వారా జయించాల తండ్రి ద్వారా జయించాలనే ఒక పట్టుదల ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి శ్రవను జయించడమే కాకుండా నువ్వు దేవుని సెలువను మోసినప్పుడు మరణాన్ని కూడా జయించగలుగుతావు దేవుని శిలువను మోయని వాడు ఈ లోక శిలువను మోసేవాడు ఈ లోక విధి విధానాల్ని లోక వ్యసనాల్ని లోక బా బాధల్ని ఈ లోకను ఉన్నటువంటి ప్రతి దాన్ని మరి ఏమవుతాడు అనేది ఒక దినం వస్తుంది వాడి పాప చనిపోతాడు చనిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే పాపవాడికి తెలీదు నిత్యరాజ్యం అనేది ఉంటుంది నిత్య విశ్రాంతి అనేది ఉంటుంది అక్కడ దేవుడు ఉంటాడు అసలు దేవునితో పాటు ఉండొచ్చు దేవునితో పాటు కలిసి భోజనం చేయొచ్చు ఈ లోకంలో నువ్వు చేసిన పనులను బట్టి ఈ లోకంలో నువ్వు ఉన్నాటిని బట్టి దేవుడు ప్రతిదిన నీ కోసం కొంత జీతాన్ని అనేది నీకు వెచ్చిస్తున్నాడు దాన్ని ఆ రివార్డుని ఆ జీతాన్ని దేవుని దగ్గర నుంచి అనే విషయాన్ని మర్చిపోయి పాపం ఈ లోకం శ్రవంతో కొట్టుబెట్టాడుతూ ఉంటాడు కాని దేవుని సెలువను మోసినప్పుడు ఆ సిలువ ఏంటంటే ప్రేమించడం ఎంత ప్రేమించడం ఆయన చూపించాడు శిలువులో మరణం అయిపోయేంత వరకు అది నీ వల్ల నా వల్ల అవుతుందా అది కష్టమా అది భారం అనుకుంటే భారంగానే ఉంటుంది అది బాధ్యత నా దేవుడు నా కప్పచెప్పినటువంటి గొప్ప కట్టడి ఆజ్ఞ అని నువ్వు అనుకుంటే దాన్ని సునాయాసంగా నువ్వు జయించగలుగుతావు ఎదుట ప్రేమించడం శత్రులైనా ప్రేమించటం ముఖ్యంగా ఎవరికైనా సరే పోయి స్వార్థ చెప్పి రావటం ఎవరి బిడ్డలకు కూడా స్వార్థ చెప్పి రావటం దేవుని కూర్చున్నటువంటి మాటలు చెప్పి రావటం వారి జీవితాల్లో వెలుగుని చూడటం వారి జీవితాల్లో ఒక ఆనందాన్ని చూడటం అది చూసి దేవుని బహింపరచటం నువ్వు తెలుసుకున్నప్పుడు అది నిజమైనటువంటి శివేయటం అది కాకుండా ఈ లోకంలో చాలా వాటికి మనం ప్రాధాన్యత ఇస్తా ఉంటాం ఎక్కువగా ఎక్కువగా ధనాన్ని ప్రేమించ ప్రేమించడం సుందరమైనటువంటి కట్టడాన్ని అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించుకొని దాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు కొంతమంది మంచి టీవీ పెట్టించుకొని దాంట్లో వచ్చే ప్రోగ్రామ్ చూసి మురిసిపోతూ ఉంటారు కొంతమంది మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని దాన్ని బట్టి ఉంటారు కొంతమంది మంచి భార్యను చేసుకొని మంచి అందగత్యను చేసుకొని ఆమెను బట్టి అతిశయపడుతూ ఉంటాడు కొద్దిమంది పెడుకున్న బంగారాన్ని బట్టి కొద్దిమంది పెడుకున్న రథాలను బట్టి పడుకున్న బట్టి వాడి దగ్గర ఉన్నటువంటి తెలివితేటలను బట్టి రకరకాలుగా రకరకాలుగా వాడు అతిశయపడుతూ ఉంటాడు అతిశయపడటమే కాదు కాని అత్యున్నతమైనటువంటి స్థానాన్ని దానికి కల్పిస్తాడు ఎదుటి వాడు చూడాలని దానికి ఆకర్షితుల దాన్ని చూసి వీడిని వీడు గొప్పగా చెప్పుకోవాలని అటువంటి తలంపులు చేస్తూ ఉంటాడు అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే భూమి కిందైనాను భూమి మీదైనను ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దు దాన్ని మొక్కొద్దు దానికి సాగిల పడవద్దు అంటే అందరూ విగ్రహారాధన విగ్రహారాధన అనుకుంటారు కానీ నిజమైన విగ్రహారాధన ఏంటంటే దేవుని మించి నువ్వు దేని ప్రేమిస్తావో దేవుని గొప్పగా నువ్వు దేనికైతే విలువనిస్తావో అదే విగ్రహము అని చెప్పి ఆత్మీయ స ఆత్మీయ ఆ అర్థంలో ఆత్మానుసారంగా దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం దేవుడికైనా ఎక్కువగా దీన్ని ప్రేమించడం నాకన్నా నీ తల్లిని కాని నీ తండ్రిని గాని నీ భార్యని కాని ఎవ్వరిని నువ్వు ప్రేమించరాదు దృష్టిలో చదువుతుంది చాలా మంది సరగ కాపర్లుంటే భయంకరంగా ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు చక్కగా కాపర్ల కోసం వాళ్ళు వెళ్ళిపోతుంటే కళ్ళముట్ర నీళ్లు పెట్టుకుని భయంకరంగా లాడిపోయే జనం ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళితే లేదు కానీ వెళ్ళేటట్టుండే వాళ్ళు అలాంటి పరిస్థితులు మరి నువ్వు దేవుని ప్రేమించాలా సేవకుడిని ప్రేమించాలా నువ్వు దేవుడిని ప్రేమించాలా నువ్వు నీ నువ్వు దేవుని ప్రేమించాలా దేవుని వాక్యాన్ని ప్రేమించాలా దేవునితో సంబంధాన్ని నువ్వు పెంచుకోవాలా గానీ ఈ లోకమైన కాదు అది ఒక అవకాశం అంతే యేసు ప్రభు ఉపమాన రీతిగా వాళ్ళకు ఉపమానాలు చెప్తూ ఆయన సహోదరుడు తల్లి చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు జనంత సమూహం తానుంచున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతే ఎవరో వెళ్ళి అయ్యా నీ కోసం నీ నీ తల్లి నీ వచ్చారు నేను చూడటానికి వేచి ఉన్నారు బయట అనేది అంటే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తున్నారో వీరే అన్నాడు అంటే దేవుడి చిత్తాన్ని ఏమి నెరవేరుస్తున్నాడు అసలు దేవుడి వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వాడు కానీ తల్లి తండ్రి లేదా తల్లి ఆ బయట నుంచి వచ్చారు వాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కానీ ఇది అది కాదు ఆత్మీయమైనటువంటి జీవితం దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోవటం ఉత్తమమైన మరియా ఏ విధంగా ఎంచుకుందో ఆ విధంగా మనం కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఆ మార్గంలో జీవించటం తెలుసుకోవటం అత్యున్నత ప్రాధాన్యత దానికి ఇవ్వటం కానీ మరి చేయలేదు మరియా ఈ పాపం ఎప్పుడు ఎప్పుడు తాడుతాడో దేవుడు అని చెప్పి ప్రభు వస్తాడో అని చెప్పి ఆయనకి ఏ వంట ఎంత రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేయాలి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వనివ్వలేదు మరీజుడు ఎంత ఉత్తమమైందని ఎంచుకుందో మార్తా అని చెప్పి చెప్తాడు మార్తాత కాబట్టి మనం తెలుసుకోవాల్సింది మన ప్రాధాన్యత దేనికి సిలువనంగానే సిలువైట్ వనంగానే కొంతమంది ఈ శిలు శిలువ ధ్యానాల్లో అయిపోయిన తర్వాత ఆ గుడ్ రోజు పెద్ద సిలువును తెచ్చుకొని రోడ్లు ఉంటే వీధులం మోసుకుంటూ పెడతా ఉంటారు యేసు ప్రభుల పెద్ద అంకి నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టుకొని మేకప్ వేసుకుని రక్తం కారుత నెట్టి చేసుకుంటారు అతని నిర్మాలు ఏమో ఈ రోమ సామ్రాజ్యం కొరడాతో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నట్టు పెద్ద వేదికగా తీసుకెళ్తూ ఉంటారు దాన్ని చూసి చాలా మంది ఉంటారు దాని నిర్మాణ మ్యూజిక్ పెద్ద రిఖదిలింది కరోనా అనే పాటను పెట్టుకుంటా పోతే ఎక్కడెక్కడ ఉండు ఎక్కడెక్కడ ఉండడు కానీ అది కా నువ్వు రోడ్లబుట్టే దేవుడు లాగా సిలివి తీసుకోవాల్సిన నువ్వు రోడ్ల ఉంటే దేవుడిలాగా శిలువును పోయాల్సిన అవసరం లేదు నువ్వు దేవుడు చేసినట్టు నువ్వు కూడా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు కానీ నువ్వు శిలువ మోయటంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి తగ్గించుకొని ప్రతిదాన్ని తగ్గించుకొని ప్రతి పెంటతో సమానంగా ఎంచుకోవాలి నువ్వు దేవునికి దేవుని వాక్యానికి ప్రార్థనకి పది రక్షించే విషయంలో ఆత్మీయ ఆధ్యాత్మిక ఎదిగే విషయంలో నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే నువ్వు మోసే శిలువ ఏంటి ఆ శిల్ని ఏమంటారు దానివల్ల నువ్వు పొందుకునే ప్రయో ప్రయోజనం ఏంటి అనేది వారికి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇదే మతి స్వార్థ పంతులు అధ్యాయం పదవి వచ్చిన చూస్తే ఆయన శిష్యులు ఇదిగో ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి బోధకడా నిత్య జీవం ఏ మంచి కార్యము చేయవాలని ఆయన అడిగాను అందుకైనా మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నా మంచివాడు ఒక్క వాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపు గొరనే ఆజ్ఞలను గైకోనమని చెప్పాను చూడండి ఏమిటి మంచి కార్యం దేవుడే కదా చెప్పాడు శిలువను మేమని శిలువ తంటే అక్కడ శిలువ అనేది ఒక గొప్ప కార్యం ఆ కార్యం ఏంటంటే ఈ లోహరాజ్య భారం అంతా ఆయన మూసుకొని పోయాడు అది శ్రమ చాలా మంది అంటారు నా శ్రమల కోసం నువ్వు చచ్చిపోయావయ్యా అయ్యా నువ్వు నల్లగొట్టబడ్డావయ్యా నిజంగా మాట్లాడితే ఆయన చచ్చిపోయాడా మనం చంపేశామా ఆయన కొట్టబడ్డా మనం కొట్టామా ఏ నేరం లేని వ్యక్తిని మనలో ఉన్నటువంటి అహం దేవుడు అని అని రెండు మూడు చిన్న చిన్న సాకులు చెప్పి ఆఖరికి ఎంత దారుణం అంటే ఆ తీర్పు తీర్చేవాడికి కూడా తెలుసండి నాకు నా పిల్లలకి పాకు లేకుండా అని చెప్పి చేతులు కనుక్కున్నాడు సాక్ష్యం చెప్పాడు ఆయన ఎందుకు ఒక్కరు కూడా నాకు దోషం ఆ రోజు ప్రజలందరూ కేకలు వేశారు ఆయన సిలి వేయాలి సిలి వేయాలి ఎందుకు వాళ్ళకి అది మంచి కార్యం లే అనిపించింది ఆ రోజు కానీ నిజమేంటి యదార్థం ఏంటి ఏంటంటే దేవుడు ఆ రోజుల్లో బ్రతికున్న కాలంలో యేసు ప్రభు బ్రతికున్న కాలంలో మనుషులకు మాదిరికరంగా జీవించడమే కాకుండా ఆయన జీవితంలో ప్రతిదీ కూడా ఎదురువాడికి మాదిరికరంగా ఉండులాగా నేర్పించి చచ్చిపోయాడు చచ్చిపోయింది కూడా ఒక మాదిరి ఎందుకంటే అరే నాయనమ్మాలు మీరు కూడా ఇట్లా శ్రమంలో వస్తారు మీరు చనిపోతారు తిరిగి లేపబడతారు నా తండ్రితో పాటు మీరు ఉంటారు ప్రతిదీ ఆ సత్యాన్ని మర్చిపోయి ఏంటి అన్నట్టు నలభై రోజులు ఉపవాసం చేసి నలభై రోజు తర్వాత దాన్ని సమాధులు పండుగ చేస్తారు దాని సమాధుల పండగ సమాధులు సమాధుల్లో ఏముంది సమాధుల్లోకి వెళ్ళి వాళ్ళు కూడా ఎదుగుతారు పాపమయ్యో ఏంటి దేవుడి ఇక్కడ లేడు దేవుడి ఇక్కడ లేదు ఏంటి సమాధి సమాధిలో ఏ ఏ ఉండదు అక్కడ అప్పటికీ వీళ్ళు వెళ్ళి ఎదుతున్నారు ఎత్తికినప్పటికీ కూడా ఆయన లేడు అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయాడు చూస్తాడు మీరు అక్కడ ఎత్తుకోద్దు నేను ఇక్కడ ఉన్నాను అయ్యా నువ్వేనా నేనే రా నా వేలు పెట్టి చూడు ఆయన ఒక్కరికి కాదు అనేక మందికి మంది సుమారు ప్రత్యక్షమై కనపడి ఆరోహణ పైకి వెళ్ళాడు నేను అలాగే తిరిగి వస్తానని మాటి చూడలేడు చనిపోయింది సమాధి చేయబడింది నిజం తిరిగి లేపబడింది నిజం నిత్య జీవితంలో నేను కూడా అట్లా వెళ్లాలి అనే నన్ను అనుకోకుండా సమాధులు సమాధులు పండుగ చేస్తారు పండుగ చేసి ఏం చేస్తారు తెలుసు ఆ రోజున ఎందుకు సమాధుల దగ్గర మంచి మంచి ఇవి ఇస్తారు పలహారాలు ఇస్తారు వాటి కోసం పెడితే ఇంకోటి పేద జాంగిరీ పెడితే ఇంకోటి మంచి ఖరీదైన పాలుకోవా స్వీట్ పెడితే రకరకాల అవన్నీ తెచ్చుకోవడానికి పరిగెత్తుకుంటూ పోతారు పొద్దున్నే నాలుగు గంటలకు ఎప్పుడు ఏడు గంటలు ఎనిమిది గంటలుగా కొడుకునేవాడు ఆ రోజు వేసి ఐదు గంటలకు ఆరు గంటలకు ముఖం కట్టుకుని పోతాడు కొట్టుకుంటూ ఉంటారు ఎల్లినొళ్ళు ఏమో కొట్టుకుంటా ఉంటారు అక్కడ పలహారం తీసుకుని ఎదురు పడుతున్నాడు ఏమో చక్కగా నీట్గా కడిగి దానికి దండలేసి లేకపోతే చక్కగా మట్టితో అలికి కోర్తలు దానికి సున్నం కొట్టి అక్కడ నుంచింటాడు పాస్టర్ గారితో ప్రారంభించుకోవాలి ఈ పాస్టర్లో కూడా పరిగెత్తి ఉంటారు ఒకడొప్ప పోటీ అక్కడ ప్రార్థన అక్కడ ప్రార్థన చేయాలి ఏముంది అక్కడ దాంట్లో చచ్చిపోయినవాడు ఆ ఎముకలు జీవు వెళ్ళి వస్తాయి వాడు బ్రతికుండంగా దేవుడిని ఎరగలేదు వాడు బ్రతికుండంగా దేవుని స్వార్థకు లోపడలేదు దేవుని మాటకి వినలేదు వాడు వాడి దగ్గర పోయి ఆ మట్టిలో మట్టి ఆ భూస్థాపతం చేసేటప్పుడు అంటాడు మట్టి పుట్టింది మళ్ళీ తిరిగి మట్టిలో కలవబోతుంది నేను మట్టికి మట్టి గాను దుమ్ముకు దుమ్ము గానీ ధూళికి దూలికి గానీ తిరిగి మళ్ళీ అర్పిస్తున్నానని చెప్పి అవుతుంది దాంట్లో మట్టి మట్టి దగ్గర పోయి ప్రార్థన మట్టి నిత్య జీవం జీవించిన వాడికి జీవవాక్యం చెప్పినప్పుడు వారు అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది కానీ సెలువ ధ్యానాలనే దీనికి ఒక టైటిల్ పెట్టి దీన్ని ఆ విధమైనటువంటి కోణంలో తీసుకెళ్లి అక్కడ కూడా బిజినెస్ అండి ఇది కాదు సెలువంటి ఇది కాదు శిల్వ శ్రవణకాల ధ్యానం అంటే ఇది కాదు ఏంటి అని నన్ను అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకో దేవుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చేడు తుడు తల్లి వచ్చింది నా బిడ్డ అని చెప్పుడు చుట్టాన్ని తల్లి నా తల్లిడు నా సహోదరుడు నా గాని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న మీరే అనేది వాళ్ళ పైపు ఏలు చూపించే ఈరోజు అటువంటి సాక్ష్యం అటువంటి గొప్ప ధన్యత నువ్వు నేను కలిగి ఉంటే అదే నిజమైన దేవుని శిలో అలా కాకుండా ఈ లోకంలో దేన్నో సంపాదించుకొని దేన్నో తయారు చేసుకొని దానికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి దానికోసమే పాకులు దాని గురించి ఆలోచిస్తూ దీవారాత్ర దాని గురించి నువ్వు ఆలోచిస్తూ దాని గురించి నువ్వు జీవం ఊపిరి ఈపిరి మొత్తం అదే అయి కూర్చుంటే అది లోక శిలువ అది లోక శ్రమ చనిపోయిన తర్వాత నువ్వు దాన్ని జయించలేవు ఆ సిలువను నువ్వు జయించలేవు నువ్వు సిలువను జయించాలి అని అంటే నీలో ప్రార్థన ఉండాలి నేను వాక్యం ఉండాలి నీలో ఫలవర్తమైనటువంటి జీవితం ఉండాలా అది లేకపోతే నువ్వు ఎన్ని చేసినా నువ్వు గొప్పగా ఉన్నా అది నీకు సిలువు నీకు ఆ నిత్య జీవితాన్ని తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ అదే చెప్తాడు ఒక లోకం అంతా సంపాదించుకొని తన ఆత్మను కోలిపోతే ప్రయోజనం ఏంటి అని అందరినీ అన్నప్పుడు ఇంకేం కావాలి అని అంటే ఆయా నిత్య జీవితాన్ని పొందుకోవడానికి నేనేం చేయాలి మంచి కార్యం ఏం చేయాలి ఆ మంచి కార్యం ఏంటంటే ఉత్తమమైందని ఆయన పాదాల నేర్చుకోవటం తెలుసుకోవటం గొప్పగా ఉండటం అదే అయితే అయ్యా నేను నిత్య జీవితంలో పొందడా నేను నా బోధకుడ నేను నిత్య జీవితాన్ని పొందుకుంటానికి ఏం చేయాలని అడిగినప్పుడు అయితే నువ్వు అన్ని ఆజ్ఞలను నువ్వు గైకోలే అన్నప్పుడు అయ్యా కూడా గైకున్నానయా అయితే వేదల్ని పేదల్ని కనికరించాయ వాళ్ళకు కూడా నీ ఇచ్చానయ్యాయితే అన్ని చేసేవి కదా ఒక పనిచే నీకున్న ఆస్తి అంతా వేదలకి ఇవ్వు అప్పుడు నీ తండ్రి ధనము కలదు నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పట్టు వెళ్ళిపోయాడు ఎందుకు వాడి సిలివేంటి ధనం వాడి ఆస్తి కలిగిన వాడు అదే అనుకున్నాడు వెళ్ళిపోయాడు కానీ వాడు వెంబడించవలసిన సిలివేంటి అని అంటే ఇదిగో ఈ లోకాన్ని తెయించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోక ఆశలను ఈ లోకంలో జీవిస్తున్న దాన్ని ఇది జీవితం కాదని ఎంచుకొని నువ్వు దేవుణ్ణి వెంబడించినట్టయితే అది అది నిజమైన శిలువ ఆ సెలువ వల్ల నీకు మోక్షం కలుగుతుంది ఆ సెలువు వల్ల నీకు గొప్ప రివార్డ్స్ దొరుకుతాయి అది కాని ఈ లోక సెలువ కానే కాదు లోక శ్రమలు కానే కావు కాబట్టి నువ్వు ఏ సెలువను మోస్తున్నావో తెలుసుకోవాలి ఈ రోజు శ్రవ దినాలే ముఖ్యంగా మా ఏరియాలో ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ప్రాప్తం ఉంటారు నలభై రోజులు అయిపోయిన తర్వాత చక్కగా వాడు టూరిస్ట్ పో బస్సెస్ పోతాడు యాత్రా స్థలాలు పోతాడు పోయి పాండిచేరు దాకా పోతారు చెన్నై వెళ్ళగి వెళ్తారు అన్ని చూసుకుంటూ వెళ్లి పాండిచేరులో ఆగి తల కేసు ముందెచ్చుకుని తరుతారు గుండు కొట్టించుకుంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళు మాల ధర వేసుకుంటారు ఆ మాల ధరని విరమించుకొని వస్తారు మరి ఇన్నాళ్ళు నువ్వు చేసిన భక్తి ఏమైపోయిందయ్యా నువ్వు మోసిన శిలువ ఏందయ్యా వాటి సమాధానం ఉండదు ఇటువంటి మతపరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే నువ్వు సరైన బోధలో ఉన్నావా అసలు శిలువంటే ఏంటి శిలో ధ్యానం అంటే ఏంటి సెలవులు కూర్చున్న మాటలేంటి అని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు వాటిని అర్థం చేసుకోకపోతే దేవుడు పడినటువంటి కష్టం వ్యర్థమైపోయిందంటే కాబట్టి నిజమైన సిలువు జా ఈ లోక సెలువలు కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ధనం కాదు ఈ లోకంలో తయారు చేసుకున్నటువంటి ఈ లోకంలో మనం ఇచ్చే ప్రయారిటీస్ కాదు కానీ దేవుని వైపు చూసి దేవుని సెలవను మూస్తూ మనల్ని మనం రిత్యగించుకొని మనల్ని మనం తగ్గించుకొని ఉపేక్షించుకొని ప్రతిదిన ఆయన శిలువును మోసేవారు లాగా దేవుడు మనల్ని నేర్పరచుకున్నాడు దాకా ఇది కొన్ని బాటలు దేవుడు దండించుకుంటూ దీని తెలుస్తుంది ప్రభా ఇదిగోంతమంది ప్రభా నిజమే ప్రభా అయా శిలువ అంటే ఏంటో తెలియని వాళ్ళు శిలువుని ఒకరు మెడలో ఒకరు చేతిని పెట్టుకుంటున్నారు ఒకరు అయా వాళ్ళు మోస్తూ ఉన్నారు కొంతమంది ధరిస్తూ ఉన్నారు కొంతమంది ఇంటి మీద పెట్టుకుంటున్నారు కానీ సెలువను పెట్టుకుని సిలువ కింద నీ నివసిస్తున్నటువంటి జీవితం నీకు అంగీకారంగాను యోగకరంగాను లేనటువంటి జీవితాలు తండ్రి గుప్తము నువ్వు దైతో జ్ఞాపకం అటువంటి జీవితాల నుంచి మమ్మల్ని వెల్లడపరిచి ప్రభావ అయా నీ సొత్తు కానీ సొమ్ము కానీ సాక్షులు కాని బిడ్డలతో మార్చుకుని తండ్రి నీకు అటువంటి సంద అటువంటి వాటిలో నుంచి ప్రభా మమ్మల్ని రక్షించే తండ్రి నీకెంతో ఉన్న ప్రభా వాళ్ళు అర్పిస్తున్నటువంటి బలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన దేయాలకే దేవునికి కాదు అని నేను తండ్రి అయ్యా దయతో వారిని కూడా క్షేమించి ఎవరైతే ఈ విధానాలు ఉన్నారో ఎవరైతే బోధనలో ఉన్నారో వారికి కూడా కలుగజేసి ప్రభా తండ్రి సొమ్ముగా నీ సొత్తుగా వారిని కూడా పూర్తిగా సంపూర్ణంగా మార్చుకుని నీ వైపు త్రిక్కువమని ఆకర్షించుకోమని అయ్యా చివరి కూడా నమ్మకమైనటువంటి సాక్షి సరే మనం ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం ట్వంటీ ఫోర్త్ నుంచి ఆ పుల్ల చెరువు అనే ప్రాంతంలో స్వార్థ పరిచేరకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం దేవైతే ఆ పరిచయంగా ఉండేలాగా మీరు అందరినీ మనం చూస్తున్నాము సూత్రం ప్రభావ పరిశుద్ధాలు సరే వర్ణాలి సయా అప్రహమి కొబ్బుల గొప్పదేవ కృపా సత్య సంపూర్ణ జీవం వల దేవానికి వందాలిసయ్యా ఇంతవరకు ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభానికి వందాలిసయ్యా ఈ లోకంలో ప్రభావ మేము ఏసీలో మోస్తావు ప్రభా తెలుసుకోలేకనే మీరు మాతో మాట్లాడినారు ప్రభావం ఏసీలో మోయాలా ఏసీలో మోస్తావు మేము అనే విషయాలు మీరు మాతో మాట్లాడిన నా సెలువును మోసేవాడు తను ఉపేక్షించుకొని తను వెంబడించవాలని వాకింగ్ ప్రభావ ప్రతి దిన వెంబడించాలని చెప్పి వాకింగ్ చేస్తుంది ప్రభా ఒక్క రోజే కాదు ప్రభావ ప్రతి దిన ప్రభా మీకు తెలువును మేము వెంబడించాలా అంటే శ్రమకు సాదృషణం ప్రభావన ఇసుకు ప్రభావ మీరు ఆ తెలువ ఎందుకు మోసినారు ప్రభా లోకను రక్షణ నడిపించడానికి మీ ప్రాణాన్ని త్యాగం చేసినారు ప్రభావ తెలుగులో ప్రభావన క్రయదనంగా మీరు మా కొరకు పెట్టినారు ప్రభావ ఎంతగానో అవమానించబడ్డారు ఎంతగానో ద్వేషింపబడ్డారు ప్రభా అంతగా ప్రభావ మీరు విసర్జింపబడినారు అయినా గాని ప్రభావ ఆ సెలువను మోసుకుంటూ ప్రభా మీరు మా కొరకై ఆ కలోరి చెల్లలో ప్రభా మీ ప్రాణాన్ని మాకోసం త్యాగం చేసినారు ప్రభావ పాప పచ్చుతోని సోములు విడుదల ఆ సెలువ మరణం ప్రభావ నీకు వన్నాలి ఈ రోజు నువ్వు సజ్జలుగా ఉన్నది కేవలం మీ కృపనే నాని వన్నాను ఆ విధానం ప్రభావిరు చూపించినారు ప్రభావిలో మాకోసం మీ ప్రాణాన్ని త్యాగ త్యాగం చేసి మరణించి తిరిగి లేచినారు మూడో దిన ప్రభా నిర్ మా హృదయాలు ఇప్పుడు ఆత్మరూపంగా మా హృదయాలు నిలిపిస్తున్నారు ఆ భారాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ మిమ్మల్ని వెంబడించే బిడ్డలందరూ అలాంటి త్యాగం చేయాలా అలాంటి ఓ ప్రభా ఎష్ ప్రభా అీతి మీరు వెంబడించాలని వాక్యం చెప్తుంది ఈ రోజు మిమ్మల్ని హెచ్చరించినారు ప్రభా నీకు వన్నాను ప్రభా ఈ లోకప్రదమైన జీవితంలో ప్రభావ ఎంతో మంది ప్రభా కొట్టుకుని పోతున్నారు ప్రభా ఏ సెలువు మోస్తుందో ఏ భారం మోస్తుందో తెలియదు తెలుగు క్రైస్తవ జీవితం ఈ రోజునైనా కనికరించడం ప్రాధిస్తాం నా దేవు ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంపూర్ణంగా సమర్పించుకోండి ప్రభావ ఆయన ఈశ్వ్రభ తెలు ఎవరు తెలుగు వారే మోసుకోవాలని వాకే చెప్తుంది ప్రభావ నా దేవాలంటే ఆత్మీయమైన జీవితంలోకి ప్రతి బిడని నడిపించడం గొప్ప దేవ ఈశు ప్రభావ యువత సమర్పించి ఎవరి అంచులు మేము ఉంటున్నాం ప్రభావ ఐకమైన విచారాలతో మార్తా మార్తా నువ్వు రెండు సార్లు మీరు తెలిసినా ప్రభావ నువ్వు అనేక పనుల నుంచి అలసిపోతున్నాయి గానీ ఉత్తమమైన ఒకటే అన్నారు అది మరే ఎంచుకుని ప్రభావ పాత్ర ప్రభావ మీ వాక్యం ధ్యానించే చెప్పే ప్రతి వాక్యం విని గ్రహించిన ప్రభావ ఉత్తమమైందని మరే ఎంచుకుంది ప్రభుత్వ ప్రభా మీ పాత ఎంత ప్రతి క్షణం ప్రభా అయినా మీకు సందులో మీరు చెప్పే ప్రతి వాక్యం మీ విని ప్రభా మాకు మాలో మీకు జీవాన్ని నించుకునే ప్రభావ జీవాన్ని అనేకుడు ప్రకటించాలని మీరు సహాయపడండి నా దేవ నా ప్రభా అంటే సేవా జీవితంలో ఈ లోకంలో ఎంత పని అనిసిపోయినా కానీ ఆయన మీరు ఇచ్చిన ఒక భారాన్ని మొత్తం మేము విడిచిపెట్టదు ప్రాభా చివరి వరకు ప్రభావ మీ యొక్క రక్షణ ప్రాణానికి మేము జీవించాలా ప్రాభా ఎన్ని శ్రమలు ఇచ్చినా గానీ ప్రభావ ఎంత అవమానించబడ్డా ఎంతమంది విసర్జించినా గానీ ప్రభావ మీరు ఆ సెలవులు మూసుకుంటూ వెళ్ళి ఆ కార్యం మీరు జరిగించినది అది ముగించిన ప్రభావ ఆయన ప్రభావ మేము కూడా అరీత ప్రభావం మా జీవితాలు కొనసాగించుకోవాలని సహాయపడండి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే పోరాడమన్నారు ప్రభావ అన్ని పోరాడతారు కానీ వాళ్ళ వల్ల కాదన్నారు ప్రభావ మేము పోయేది ఇరుకు మార్గం ఆయన ఈసలాంటి మార్గంలో మీరు మమ్మల్ని నడిపించడానికి వల్ల ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రభా అలాంటి సేవా భారం కలిగి మేము బిడలుగా తయారు చేయండి లేని విషయంలో మేము భయపడుకున్న చిందించుకున్న ప్రభావ మిమ్మల్ని చూస్తూ ప్రభావ ఆ కలోరి సెల్లోనైనా మీరు ప్రేమను మేము అనేకులు మీరు చూపించాలా ఆ సెలవు మరణని ప్రపంచమంతా మేము చాటి చెప్పాలా ప్రభావ దానికి బిడలుగా ప్రతి ప్రతి సేవకుని విశ్వాసాలు మీరు తయారు చేయమని ప్రతి ఒక్క బిడోని ప్రభావ మీకు నూతనమైన అభిషేకం పొంది ప్రభావ ప్రతి చోట మీకు సాక్షులు పెట్టుకుని నామేమి తెచ్చుకోవడం ప్రారంభిష్టమైన గొప్ప దేవానికి వర్ణాలి ఒక వైరస్ బాధితులు అందరినీ ప్రభావిత స్వస్థపరిచండి ప్రభావ దాకా వరిశీలు అయినా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా ప్రతి ఒక్క బిడకు సంపూర్ణ స్వచ్ఛతను గాయించమని ప్రారం తన బంధకాల నుంచి ఒక బిడలు తెచ్చి రోగాల అయినా వాళ్ళ జీతాలు మీకు సమర్పించుకోలేక ప్రతి ఒక్క బిడ్డలు మీరు క్షమించండి ప్రభావ ఆయన వాళ్ళ పాపం క్షమించండి ప్రభావ ప్రతి బిడ మీద ఆకర్షించుకోమని ప్రార్థిస్తాము ఆయన మీరు ఎవరు కూడా ప్రభా ఆయన మీ దగ్గరకు రాలేదు వాళ్ళు నశించుకోతారు ప్రభా కృపగల కండి ప్రతి బిడ మీరు రక్షణ మార్గం దేచండి అనేక బిడలు ప్రభావ రక్షణ మార్గం అనేక ప్రకటించాలా ఈ చివరి కాలంలో మేము ఉంటున్నాం ప్రభా మా పిలుపు మా ఏర్పాటు నిశ్చయం చేస్తే మరీ జాగ్రత్త పడాల ప్రతి దినం ప్రతి క్షణం ప్రభావం పరిశుద్ధంగా ప్రభావ మీకు అంగీకారంగా మేము జీవించాలని మీరు సహాయపడమని ప్రార్థిష్టం అయినా మిమ్మల్ని ఎంతగానో ప్రభా మీరు బలపరిస్తు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందాను ప్రభావ ఏ సై అయినా తన వైరస్ బాధితులు అందరూ స్వస్థపరిచేది మరియు విజృంభించి పనిచేస్తుంది వైరస్ నుంచి మిమ్మల్ని కాపాడమని ప్రార్థిష్టం ప్రభావ ఈ దినాల్లో మీరు ఎన్నిగా శువార్థ ప్రకటించాలి మీరే మాకు మార్గం చూపించి నడిపించండి మీకు పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించండి మార్గం సరైన మీ ఆత్మ నడిపింటి ఫోర్ నెక్స్ట్ మంత్ ప్రభావ 24 ఫోర్త్ ప్రభా ట్వంటీ ఫోర్త్ ప్రభావ త్రీ డేస్ ఒక ప్రైన్ మీటింగ్ ప్రభావం ఆయన ఏసు ప్రభు పోవాలనుకుంటున్నాం ప్రభావ పుల్లల చిరు అనే ప్రాంత పరిసరాల ప్రాంతాల ప్రభావి నా దేవన్రభాన్ని నామం పట్టి ప్రార్థన చేస్తే మీ చిత్తానుసరం నడిపించండి విశేషమైన అద్భుతాలు అక్కడ జరిగించండి అనేక మంది ప్రజలు రక్షణ పొందాలా నా దేవన తాన్ని మార్గం సరళన చేసి మీ ఆత్మ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివ్వండి ప్రార్థన పూర్వకంగా ప్రభావం ముందుకు పోలాలని మీరు సహాయపడండి ప్రతి బిడ్డని నూతనంగా అభిషేకించండి శీకర శక్తులు అందక దృష్ట శక్తులని పటాపంచలైపోవాలి ప్రభావ అనేక విడుదల పొందాలా రక్షణ మార్గం పొందుకోవాలా ప్రభావ ప్రతి బిడల జీవితంలో మీరు ఆశ్చర్యాలను జరిగించండి విశేషమైన సేవలు మీరు అక్కడ జరిగించండి మార్గం సరళం చేయాలి నడిపించి ఆటంకాలు కొట్టివేసే ప్రభావ వేరే సహాయకులు కూడా మన ప్రార్థిస్తామైన గ్రూపులో ఉన్న ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీద దీని నుంచి ఆశ్రయించిన నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపని ప్రభావ కుటుంబాలను బలపరచని ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభావ కుటుంబాలు కూడా ప్రభావ పడిపోకుండా ప్రభావ ప్రతి కుటుంబాన్ని నిలబెట్టండి బలపరచండి అభిషేకించి మీరు వాడుకోండి ప్రార్థన జీవితంగా ఇచ్చేయండి ప్రభావాత్మీయ జీవితంలో సంపూర్ణంగా వైద్యులగా సహాయపడండి అంచెలంచెలుగా ప్రభావ మీ వాక్యంలో మీ జ్ఞానంలో అభివృద్ధి పొంది ప్రభా విశేషమైన ప్రభా కార్యాల ప్రభ నీ నామంది మీరు చేయాలా ప్రభావం మైమపరచాలా అలాంటి ఆత్మీయమైన సేవలోకి అలాంటి ఫలవలితమైన సేవలకి ప్రతి బిడ్డలు ప్రతి సంఘాన్ని లేవలైతే ఈ చివరి కళాన్ని అందరూ మీరు స్వస్థపరిచి ప్రభావ మీ కొరకు గొప్ప సాహసెట్టుకుని మీరు ఆకు సిద్ధపరచుకోమని ప్రభావ ఈ వాక్యాల ప్రభావ ప్రపంచం అంతా ఎంతో మంది బిడ్డల ప్రభావ వింటున్నారు ప్రభావ ప్రతి ఒక్క జీవితాలలో ఒక నూతన కార్యం జరిగించి మీ వాక్యంలో బిడలందరూ బహుగా ఫలించాల ప్రతి ఒక్క బిడ్డని మీకు వాక్యంతో ఆకర్షించుకొని నామాన్ని నైవే తెచ్చుకోమని త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిస్థితులు నామో ప్రార్థిస్తున్నాం దర్శించి మాట్లాడి ప్రతి వాక్యం మా జీవితంలో మీ స్త్రులంటే మీరు సేవన వేసుకోవాలి కొన్ని వందలు చేస్తామండి ఈ లో ఆశలు పట్టి మేము తిరగడానికి వీలు వేసుకోవా దీన్ని మేము ఆశ్రయించుకోవడానికి వీలు లేదు దీన్ని మా వృద్ధులను విగ్రహంగా చేసుకోవడానికి వీలు మీరు గొప్పది వందలు చేస్తుందండి నశించి పూటో వాళ్ళకి ఒక వాకిని పకడ్ పడాలా రక్షణకు లేదే అందరూ రక్షణకు రావాలా వేసుకోవాత నిమిషం ఆశ్రించండి ప్రతి ఒక్కరి సేవకులు బలంగా వాడుకోని దేవా గొప్పది కొన్ని నిమిషండి ఇంకా బయలుపరచండి కొన్ని సెల్ మీరు బయలుపరచండి దాన్ని గ్రహించాలా దాన్ని పట్టుకొని నడవాలేస్తావా అనేక మీరు సింటా మీరు సాయండి గొప్పని ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వంటీ ఫోర్ కింద ఇష్టాలు బ్రదర్స్ వాళ్ళకి మీరు తోడుగా ఉండండి అక్కడ రక్షణ రావాలి పడాలి ఈ సేవ ఫలితం కావాలి అని ఇష్టం కానీ బ్రదర్స్ కి ఎటువంటి అకంగా లేకుండా మీరు సాయం చేయండి ప్రయాణం మీ తోడుగా ఉండేది శుభ కావశాలు లేచండి గొప్ప ఇష్టం అమౌంట్ ఇక్కడ సేవలు చేస్తున్న సేవలు జరుగుతుంది శోభా అన్ని రకాల రక్షణ పడాలా ఈ సేవలు తీసుకోవడం కావడానికి వీల్లేదు అటానికి ఆశించి తెలియపరచుకోమని పరిస్థితులు ప్రభావీస్తున్నామని బట్టి వాక్యం చేస్తే మొత్తం మాట్లాడిన ప్రభావ మీకు తెలియదు వందనాలు ప్రభావిత వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రత్యేక హృదయంలో ప్రవ ఏసా మీరు అక్కడ తీవ్రలో ఉంది ప్రభా మేము సిద్ధపడి ఉండాలా కులని సిద్ధపరచాల ప్రభావా ఆత్మకార్యం జరిగించండి ప్రవా ఏసయ తర్వాత ప్రతి ఒక్కరికి అభిషేకాన్ని దయచేసి అభిషేకం చేస్తా ప్రభావ ప్రతి వరాల ఫలాలు మీరు దయచేయండి ప్రభావేసే ఈ యొక్క వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ ప్రాధాన్యత వారందరినీ స్వస్థపరచండి రక్షణ మార్గంలోకి నడిపించండి స్వస్థపరిచి మీరే తెలుసుకోవాలా ప్రభా గొప్ప ఆత్మ కార్యం మీరు జరిగించండి వారి పట్ల అయితే మన కృపడానికి వందనాలి ప్రభా పర్షి దేవుదేవుడు ఉద్యతల నుంచి కొత్త తప్పించండి అక్కడ గ్రహించాల ప్రభా పర్షుదేవుడు తయారు మన ప్రభు అయిన ఏసు క్రీసు కృపా సమాధానం నడిపింపు మనకందరికి వైరస్ బాధితులకి పుస్తకాల పరిశుద్ధులకి ప్రతి సేవకులు ప్రతి సంఘానికి సదాకాలం తోడైంది గాక ఆ